వీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను నూతి శ్రీదశామం శ్రీమహాగిపత సాశివసరంభా శంకరాచార్యమస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రం కర్ణేష్ణునుమదేవా శే మాక్షత్ర స్థిరైరంగైస్తంసూభి యశేమదే రహిత్యదాయుస్తింద్రో మృద్ధశ్రవాస్తిన ఊషా విశ్వేగా స్వస్తి నష్టో అరిష్టమేమి స్వస్తి నో గృహస్పకల్పధా శాంతిశాన్ని శాంతి బృహచ్చ తివ్యమిత్య రూపతరం విభాతి దూరాత్ దూర ఇహాంతికే పశ్యత్విహ నిహితం గుహాయా నిరతిశయం హి సౌక్ష్మ్యమస్య సర్వకారణవాత్ ఎప్పుడు కూడా కారణము కార్యము ఉందనుకోండి వాటి మధ్య నుండే భేదాన్ని జా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది కారణము సత్యము కార్యం మిథ్యండి బంగారం సత్యం నెక్లెస్ మిథ్య కారణము వ్యాపకము కార్యం వ్యాప్యము కారణము కార్యములు అన్నింటి వ్యాపించి ఉంటుంది సరే అది నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్ ఒక ఒక విశిష్టమైన రూపానికే పరిమితమై ఉంటుంది బంగారం అంటే మరి అన్నింటిలోనూ ఉంటుంది కాబట్టి నెక్లెస్ కారణము వ్యాపకంగా ఉంటుంది కార్యము వ్యాప్యంగా ఉంటుంది తర్వాత కారణము సూక్ష్మంగా ఉంటుంది కార్యము స్థూలంగా ఉంటుంది సో అన్నిటికంటే సూక్ష్మమైనది ఆత్మ అన్నిటికీ అదే కారణం సౌక్ష్మ్యం అసకారణత్వాత ఇది నిన్న మనం చూసాము ఇప్పుడు తర్వాత విభాతి సో సూక్ష్మాత్ సూక్ష్మపరం విభాతి भाष्यकार नमो, दाँ विविधम, विविध आदित्यचंद्राद्याण भाति दीप्य विविध रूपम चैतन्यमे प्रकाशिस् सर्वमु चैतन्यमे మీరు జడమనుకున్నది చైతన్యమే చైతన్యమునందు జడత్వం అధ్యారోపణం చేయబడింది ఇప్పుడు సినిమా తెర మీద పర్వతం ఉంటుంది అది జడమా ప్రకాశమా జడల్లా అనిపిస్తుంది కానీ ప్రకాశమే ఏమండి తర్వాత ఆ సిని ఒక రాయి ఉంది ఒక మనిషి ఉన్నాడు ఈ రెండు ఒకటేమో ప్రాణము ఇంకొకటి ప్రాణము లేనిది ఒకటి కథలనేది ఇంకోటి కదిలేది ఇవన్నీ సినిమా ద మీదే ఉన్నాయి ఈ భేదాలన్నీ మనకు కనపడతాయి మనం ఆ భేదాలను దర్శిస్తూ ఉంటాం సో ఆ భేదాలు చాలా నిజమని కూడా అనుకుంటూ ఆ రకంగానే సినిమాను ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ వాస్తవంలో ఈ భేదములన్నీ కూడా ఒకే ప్రకాశమునందు కల్పించబడి ఉన్నాయి అదేవిధంగా ఒకే పరబ్రహ్మ అదే ఆత్మ చైతన్యము దాని ఎందే కల్పించబడి ఉన్నది ఎక్కడ ప్రకాశమున్నా అది ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశమే కాబట్టి సూర్యుని ప్రకాశము ఆ చైతన్య ప్రకాశమే చంద్రుని ప్రకాశము చైతన్య ప్రకాశమే ఆ విధంగా సో సూర్య చంద్రాది రూపంగా ఒకే ఆత్మ చైతన్యము ప్రకాశించుతున్నది సో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే దేహాభిమానమునకు అతీతంగా From ది standpoint of the body, uh, of course, you are only ఓన్లీ దిస్ మచ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఇన్ విచ్ నాట్ ఓన్లీ ది బాడీ బట్ ఆల్సో ది ఎంటైర్ యూనివర్స్ కమ్స్ టు లైట్ ఫ్రమ్ దట్ స్టాండ్ పాయింట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆత్మా చూడము durat sudure tadih antikecha. ఈ విషయాన్ని చెప్తున్నారు ఈ ఆత్మతత్వము ఈ పరబ్రహ్మ పరబ్రహ్మన్నా అదే ఆత్మన్నా అదే ఈశ్వరుడన్నా అదే ఇది చాలా దూరం కంటే దూరంగా ఉంది చాలా దగ్గరగా ఉంది దగ్గరగా ఉండడం అంటే స్పేస్లోనూ దగ్గరగానే ఉంది కాలంలో కూడా దగ్గరగా ఉంది ఇహ అంటే కాలం ఉన్నందు అంతికే అంటే స్పేస్పై చాలా దగ్గరగా ఉంది ఆ విషయాన్ని భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇహ ఓ కాదు కించ దూరాత్ వికృష్ట విప్రకృష్టతరే దేశే వర్తూషా అత్యంతగమ్యయమంటే పరబ్రహ్మా దూరాత్ దూరే దూరమృష్ట ఒక స్థానము గలదు అది మన నుండి బాగా సపరేట్ అయిపోయింది విప్రకృష్ట అంటే సపరేట్ అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ ఉందనుకోండి మనకంటే కొంత సపరేట్ అయి ఉంది ఇక్కడ ఈ స్థానం కంటే కొంత సపరేషన్ ఉంది ఆ స్థానానికి అది విజయవాడ అంటే ఇంకా బాగా సపరేట్ అయింది సో ఆ రకంగా అనమాట సో సపరేషన్ బోధించేది విప్రకృష్ట దూరం అంటే దూరంగా ఉన్న ఆ స్థానము దూరంగా ఉన్నది అంటే అర్థం ఏమిటి సపరేషన్ చాలా సో విప్రకృష్ట దేశాత్ ఒక దేశము దేశమంటే స్థానం ఏదైతే బాగా సపరేట్గా ఉన్నదో దానికంటే కూడా ఇంకా ఎక్కువ సపరేట్గా ఉన్నది సుదూరే తెలుస్తూనే ఉంది ఉంటే విప్రకృష్ట శబ్దాన్ని శంకరులు వాడారు కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈజీగానే ఉందిగా విప్రకృష్ట ఉంటే దూరా అని చెప్పడం తేలిది కానీ దూరాకి విప్రకృష్ట అని చెప్పడం ఇది రివర్స్ ఇది సో ది పాయింట్ మీరు ఏది దూరం అనుకుంటారో దానికంటే మరింత దూరంగా ఉన్నది విప్రకృష్ట తరే ది సెపరేషన్ బిట్వీన్ ది సీకర్ అండ్ ది సాట్ ఈజ్ ఈవెన్ మోర్ ఎవళ్ళకి సెపరేషన్ అవి దూషా అజ్ఞానం ఏం చేస్తుందంటే అది చాలా అజ్ఞానము చాలా భయంకరమైనది జ్ఞానము లేకుండా అది దాన్నే మనం దూరం చేసుకోవాలి మిగతావన్నీ దూరం అయినా కాకపోయినా పర్వాలేదు ఏదో యూ కెన్ హ్యాండిల్ అదర్ ఇష్యూస్ కొంత డబ్బు లేదనుకో డబ్బు తక్కువగా ఉండడమో లేకపోవడమో అయితే ఏదో రకంగా హ్యాండిల్ చేయొచ్చు జ్ఞానం లేకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాను చాలా సమస్య డబ్బు లేకపోతే కలిగే నష్టం కంటే జ్ఞానం లేకపోతే కలిగే నష్టం చాలా చాలా పెద్దది సో అజ్ఞానులో అజ్ఞానం అన్నది అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో దగ్గరగా ఉన్నటువంటి పరమేశ్వరుడు అజ్ఞానికి చాలా దూరంగా ఉన్నట్టు కనపడతాడు చూడండి నేను చాలాసార్లు ఎగ్జాంపుల్స్ చెప్తుంటే ఏదో ఎగ్జాంపుల్ చెప్పాలి కదా సో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే సో పీపుల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్ అబౌట్ ద గాడ్ గాడ్ ఎక్కడుంటాడు అనే దానిలో ఇంకా ఎన్ని ఐడియాస్ అంటే అన్న ఐడియాస్ ఐ ఐడియా ఐడియా ఈజ్ ఎ కాన్సెప్ట్ ఇట్స్ ఎ కాన్సెప్ట్ అయితే ఈ కాన్సెప్ట్స్ ని ది పెరియడ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రూట్స్ ఇట్స్ బిగ్ ప్రాబ్లం ఒక కాన్సెప్ట్ ఉంటుంది దానిని సత్యంగా ముందు సో ఇప్పుడు నేను అంటాను దేవుడు రాముడు దేవుడు అని ఇంకొకడు అంటాడు అబ్బాబ్బే కాదు రాముడు దేవుడు కాదు శివుడు దేవుడు అని వాడు అంటాడు ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వివాదం ఏదైతే ఉన్నదో ఇది చాలా విడ్డూరమైన వివాదం దేవుణ్ణి వీడు చూసింది పెట్టింది లేదు వాడు చూసింది లేదు ఓ పేరు వీడు పట్టుకున్నాడు ఇంకో పేరు వాడు పట్టుకున్నాడు నామాన్ని గురించిన వివాదమే కానీ వస్తువు గురించి వివాదం కానే కాదు ఎందుకంటే వస్తువు వీడి వీడు వస్తువుకి అతి దూరంగానే ఉన్నాడు వాడు వస్తువుకి దూరంగానే ఉన్నాడు ఆ వస్తువు ఆ రియాలిటీ యొక్క నామం ఏమిటి అనే దాని మీద దెబ్బలంట ఇంతకీ వాస్తవంలో ఆ వస్తువుకు రూపం లేదు రియాలిటీకి రూపం ఉండదు రూపం ఉంటే రియాలిటీ కదది రూపం లేదు కాబట్టి దానికి నామం వాస్తవంగా నామం లేదు ఏదో మనం పేరు పెట్టాల్సిందే కానీ ఇంకేతనే పేరు పెట్టేరా అని అడుగుతారు ఇప్పుడు పిల్లవాడు అనుకోండి పేరు పెట్టేరా అంటారు మీరు పేరు పెట్టాలి పేరుతో పుట్టడు వాడి స్వరూపంలో పేరు ఏనాడు భాగం కాదు మీరు పేరు పెట్టాలి మీరు పెట్టిన పేరుని అత్తకపోతే వాడు మార్చుకుంటాడు కూడా ఎందుకంటే వాడు స్వరూపంలో భాగం కాదది వాడు స్వరూపం అంటే వాడు హిజ్ ఎ కాన్షియస్ బీయింగ్ ఒక ప్రాణి ఒక చేతన పురుషుడు అది వాడి స్వరూపం పెట్టిన పేరు పెట్టి పేరే స్వరూపం అనే స్వరూపాన్ని విడిచిపెట్టి పేరుతోటి దెబ్బలాటుకుంటే సో ఆ విధంగా నామరూపాలని విధయైన నామరూపాలని సత్యాలనుకోవడం ఈ నామరూపాల్లో ఒక వ్యవస్థే ఉండదు ఎవడికి తోచిన నామరూపాలు వాడివి లోకో భిన్న రుచి ఎవడి బుద్ధి పడిది ఎవడి ఆలోచన వాడిది కాబట్టి నామరూపాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి కనుక నామరూపాలే పరమేశ్వరుడు అని అనుకుంటున్నంతసేపు అజ్ఞానికి ఈశ్వరుడు చాలా దూరంగా ఉంటాడు ఇక్కడ అజ్ఞాని అత్యంత అగమ్యత్వా సద్బ్రహ్మ ఇక్కడ చాలా దూరంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే అగమ్యము అంటే ఆ పరబ్రహ్మను వీడు సుతరాము తెలుసుకొనలేదు గమ్యము అంటే తెలియబడేది సో పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని వీడు సుతరాము తెలుసుకోలేడు వీడు ఏమాత్రం తెలుసుకోలేడు ఎందుకంటే వీడు ఆల్ ది టైం హీజ్ లుకింగ్ ఇట్ ది రాంగ్ ప్లేస్ కాబట్టి వాడు హీ ఈజ్ నాట్ గోయింగ్ టు పంబుల్ అపాని తర్వాత అవిదుషాం అంటే అజ్ఞానులు ఉన్నదానికి టీకాకారులు ఏమైనా రాశారంటే బాహ్య ప్రత్యయానుసారినారు అజ్ఞాని అంటే వీడు బాహ్య ఇప్పుడు ప్రత్యయాలు రెండు రకాలు ప్రత్యయం అంటే మనస్సంకల్పం మనస్సులో ఉండే సంకల్పానికి ప్రత్యయము అనిపే ఏ ప్రత్యయం అయితే మిమ్మల్ని మీరంటే మీ మనస్సులనండి మీ స్వరూపాన్ని వాటెవర్ సో మిమ్మల్ని ఏ ప్రత్యయమైతే బాహ్యంలోకి ఈచుకుపోతుందో దానిని బాహ్య ప్రత్యయము అంటారు అలా కాకుండా ఏ ప్రత్యయం అయితే మిమ్మల్ని మీ లోతులలోకి ద డీపర్ డైమెన్షన్ ఆఫ్ పర్సనాలిటీ అని ఒకటి డీపర్ డైమెన్షన్ ఇస్తే ఆ డీపర్ డైమెన్షన్ ఆఫ్ పర్సనాలిటీ దానిలోకి మీరు వెళ్ళగలిగే ప్రత్యయం ఏదైతే ఉంటుందో అది మానసిక ప్రత్యయమే అది దట్ ఈస్ దట్ ఈజ్ అంతర్ముఖ ప్రత్యయం కనుక దాన్ని ఆత్మ ప్రత్యయం అని అంటారు దట్ ఒకడు సముద్రం యొక్క తరంగాల మీద ఓ బోర్డు ఒకటి వేసి దాని మీద సర్ఫింగ్ చేసి కూడా ఇంకొకడు ఆ సముద్ర తరంగాలని పక్కన పెట్టి ఓ ఆక్సిజన్ సిలిండర్ ఒకడు బుధాన్ని వేసుకుని వాడు డైవింగ్ చేసి సముద్రపు లోతులన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసివాడు ఒకడు సో ఈ తరంగాల మీద సర్ఫ్ చేసేవాడు ఉంటాడే వాడికి ఆ లోతుతో సంబంధం లేదు హీజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది డెప్త్ ఆఫ్ ఇట్ హీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ది వేవ్ ఓన్లీ అంచేది వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ వేవ్స్ బాగులేవు అక్కడ వేవ్స్ బాగున్నాయి అని అక్కడిని అక్కడికి వెళ్తారు ఈ వేవ్స్ నిలిపెట్టి ఆ వేవ్స్కి వెళ్తారు వాళ్ళు న్యూయార్కర్స్ ఏం చేస్తారంటారండి ఏ గో టు క్యాలిఫోర్నియా ఫర్ సర్ఫింగ్ న్యూయార్క్లో అట్లాంటిక్ సముద్రం ఉందిగా అట్లాంటిక్ సముద్రం తాగుదండి వీడికి వీడికి పసిఫిక్ సముద్రం ఈ సముద్రమే పేరే కాదు అంటే పేరు కాదండి చాలా తేడా ఉందన్నట్టు ఏమిటి తేడా అంటే ఈ అట్లాంటిక్ వేవ్స్ సర్ఫింగ్కి అనుకూలంగా ఉండవు స్పెసిఫిక్ వేవ్స్ సర్ఫింగ్ అనుకూలంగా ఉంటాయి ఈ సీజన్లో వేవ్స్ బాగుండవు ఆ సీజన్లో వేవ్స్ బాగుంటాయి అని ఈ విధంగా వాడు వేవ్స్ మీద పోవడం రిసెర్చ్ చేసేసి ఆ దాని మీద వాడు అలాగా దాని మీద ఉంటాడు వాడిని సముద్రం ఆ నీళ్ళ లోపల ఏముంటాయంటే ఏముంటాయో ఏమో నాకు తెలియదు అంటారు లోపల దాని లోపల చేపలు ఉంటాయనే సంగతి కూడా వాడికి తెలియదు తెలియదంటే ఏదో హియర్ సైన్ తెలియాలి కానీ వాడికి అనుభవం ఉన్న విషయం కాదు సో ఆ విధంగా బాహ్య ప్రత్యయానుసారిన బాహ్యప్రత్యయాలు ఉంటాయి సంసార ప్రత్యయాలు మనస్సు ఎప్పుడూ కూడా ఆ సంసార సంచరించటము దానికి అలవాటు హ్యాబిట్ అంతే కాబట్టి మీరు బాహ్యప్రత్యయాలని మీరు అలాగే వాటి వెంటబడుతూ ఉన్నంత కాలము బాహ్యమునందు సత్యమున్నది సత్యం బాహ్యంగా నాకంటే భిన్నంగా ఉన్నది అని ఆ బాహ్యము ఒకటి ఉంటే ఆంతరము అనేది ఇంకొకటి ఉండాలి సో వీడు దేహాభిమానాన్ని కలిగి జగత్తు సంచారం చేస్తూ ఉంటాడు ఎంతసేపటికి అంటే హీ టేక్స్ హిమ్సెల్ఫ్ టు బీ ఎన్ ఐసోలేటెడ్ ఈగో ఇన్ ఏ సెపరేట్ బాడీ సెపరేట్ ఫ్రమ్ వాట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ వాట్ ఫ్రమ్ ది యూనివర్స్ అండ్ సో వాట్ ఆల్ గుడ్ ఈస్ దేర్ ఈస్ ఇన్ ది యూనివర్స్ అండ్ సో హీల్ బీ లుకింగ్ దీడికి ఆ సత్య వస్తువు ఎందుకు దొరుకుతుంది సత్య సత్యవస్తువు మీకు మాల్స్లోనూనూ షాపింగ్ మాల్ కాంప్లెక్స్లోనూ కాదు సో బాహ్య ప్రత్యయాలను అనుసరించి ఇవడికి తర్వాత రిలిజి ఈ రిలిజియస్ రిలిజియన్లో బాహ్యప్రత్యయానికి ప్రాధాన్యం రిలిజియన్ ఈజ్ టూ టైంస్ బాహ్యప్రత్యయాన్ని ఎంకరేజ్ చేసే రిలిజియన్ ఒకటి బాహ్య బాహ్యప్రత్యయం తప్పదు ఎవరికైనా తప్పదు ఎందుకంటే జీవితం ఆరంభమే బాహ్యప్రత్యయంతో ఆరంభమవుతుంది కానీ ఆ బాహ్యప్రత్యయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుని మనిషి సో అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని పవిత్రం చేసుకుని అప్పుడు అక్కడ ఆ అంతఃకరణం లోపల దాగి ఉన్నటువంటి దట్ డీపర్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ అని నేను ఆ వ్యక్తిత్వం యొక్క లోతైనటువంటి స్వరూపము యథార్థ స్వరూపము దానిని తెలుసుకుందుకు వీడు ఈ బాహ్య ఒక సంస్కారం కింద వీడు వాడుకున్నాడు అది దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ రిలిజియన్ దిర్ ఫార్ నో ఆర్ టూ కైండ్స్ ఆఫ్ రిలిజియన్స్ వన్ ఈజ్ టూ రిలీజియస్ యాటిట్యూడ్స్ రిలీజియన్ అంటే నేనేదో పర్టికులర్ రిలీజియన్ విమర్శిస్తున్నానని కాదు రిలీజియస్ యాటిట్యూడ్ ఒక రిలిజియస్ యాటిట్యూడ్లో మీకు బాహ్య ప్రత్యయానికే ప్రాధాన్యం దట్ ఎ లోన్ మ్యాకర్స్ దీన్నే గీతాచార్యులు సకామ కర్మ అని అన్నారు రిలిజియన్ అంటే కర్మే కదండి కర్మే రిలిజియన్ అంటే కర్మ తప్ప మరేం కాదు సో సకామ karma. ప్రవృత్తి ప్రవృత్తి లక్షణో ధర్మ అదే రిలీజియన్ అంటే అది సకామంగా చేస్తాడు ఎందుకంటే వీడి దృష్టి ఎంతసేపు బాహ్యపరిచయాల మీద ఉంటుంది అదే సకామా అంటే సో సకామంగా నీవు కర్మ చేస్తున్నంత కాలము నీ యొక్క యథార్థ స్వరూపం నీకు తెలియదు కాబట్టి నిష్కామం కర్మ చేస్తూ కర్మ చేయడం అంటే బాహ్యపరిచయమే కానీ ఆ చేసి నిష్కామంగా చేయడం ప్రారంభిస్తే ఆ రాగద్వేషాలు బాగా అలవాటు అలవాటు పడ్డ రాగద్వేషాలు బాగా తగ్గుతాయి అప్పుడు అంతఃకరణంలో ఒక శుద్ధి నిర్మాణం అవుతుంది attowanta shuddhamaina antaskaranam it will be eligible to penetrate its own depths sama sama aduguna tana tana aduguna ante edo physical model kadu tanaku adhisthananga tana ipudu manasu ante adu oka shakti aa shakti ekkaninju vastundi ipudu everything it reveals a glory uh, that transcends that thing There is a necklace. Necklace adhutanga prakashishto ondeh. Salah glorious ga ondeh. There is no doubt about it. But the glory of the necklace, it transcends the limitations of the necklace. You could have a human being unna doh. What is a glory unna doh? A glory that is not limited to the, the outside dimensions of the human being. You could have a human being unna doh. What is it? He is Indian. He is Andhrawardu. అయితే తెలంగాణ వాడు వాడేమో ఫలనా కులం వాడు ఫలానా క్యాస్ట్ వాడు అని ఈ విధంగా యు కట్ అప్ ది పెర్సన్ అండ్ కమౌట్ విత్ సర్టిన్ సర్టన్ బయోడేటా అండ్ ఇదిగో వీడి పెర్సన్ సో వాట్ ఎవర్ గుడ్ ఆఫ్ దట్ బయోడేటా ఇస్ దేర్ గ్లోరీ ఆఫ్ దట్ బయోడేటా ఈస్ దట్ గ్లోరీ ట్రాన్సెన్స్ దట్ బయోడేటా కనుక ఈ మానవ హృదయంలో ఆ మనస్సు ఏదైతే కలదో ఒక శక్తి ఆ మనస్సు అనే శక్తి ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డైరెక్టెడ్ ఇట్ కెన్ ట్రాన్సెండ్ ఇట్ సెల్ అండ్ ఇట్ కెన్ పెనిట్రేట్ ఇట్స్ ఓన్ డెప్స్ అండ్ దెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఇది ఈ పని జరగాలి అంటే మీరు బాహ్య ఉన్నంత కాలం అది జరగదు కాబట్టి బాహ్యప్రచయాలు కా రిలిజియన్ విచ్ ప్రమోట్స్ ది ఔట్వర్డ్నెస్ ది వరల్డ్లీనెస్ religion promotes worldliness in fact there are certain religions in this world especially western societies into china religions lo they they discourage that inwardness for discretion in fact monadaka afghanistan lo virala kuchna dhyanam cheste vadu 21 corona double kodtadu adi laadi afghanistan it used to be a very funny place now it has changed many yojana ee center for peace window na akkad mana afghanistan nunchi ochina sodarallanu kontha ponni chusanu oh my god they are very the fanaticism personified ga untaru afghanistan ki any thing cannot penetrate that that their mind it is so thoroughly conditioned and indoctrinated valna karabadda వాళ్ళని చూసి నేను కొంచెం ఆశ్చర్యపే వాటే హ్యూమన్ మైండ్ కనివి డాక్ట్రినేటెడ్ ఇన్ టూ అని ఆశ్చర్యం కలిగింది ఎంతోమంది లేరు ముగ్గురు నలుగురూ ఉన్నారు వాట్ ఎవర్ ఎనీవే సో ది పాయింట్ ఈజ్ బాహ్య ఈ రెలిజియన్ను బాహ్య ప్రమోట్ చేసినంత కాలం ఇట్ బైన్స్ యూ కాబట్టి రెలిజియన్ ఏం చేయాల్సింది రిలిజియన్ అంటే ప్రవృత్తే బట్ ఎటువంటి ప్రవృత్తి బాహ్యప్రత్యయాన్ని వీడిని అంతర్ముఖంగా తయారు చేసేందుకు వినియోగించుకునే ప్రవృత్తి కాబట్టి అలాగే నిష్కామ కర్మయోగము అని నిష్కామ కర్మయోగం అంటే ఏమిటో తెలుసునండి కర్మ ఇస్ వరల్లీ కర్మ ఈజ్ వరల్డ్లీ ట్రూత్ ఈజ్ ఆత్మా విత్ కర్మ ఈజ్ విత్వుట్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అండ్ గీత మార్వెలస్లీ రికన్సైల్స్ ద ట్రూల్ దట్ ఈజ్ ది నిష్కామ కర్మయోగ కర్మ ఈజ్ వితౌట్ నిష్కామైజ్ సంథింగ్ సో యూఆర్ you are utilizing the టు క్రియే టు ప్యూరిఫై to విత్ ఎమ్ వాట్ ఎ వాట్ ఎ విషన్ ఇట్ ఇన్ చాలా గ్లోరియస్ విషన్ నిష్కామ కర్మ యోగం సో ఆ రకంగా మనిషి ఆ బాహ్యప్రత్యయాల్ని న్యూట్రలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ కేవలము బాహ్య ప్రత్యయము అంటే బాహ్యం అంటే ఏముంది సంసారం నామరూపాలే కదా అని చేత వాడు ఎన్నడూ సత్యాన్ని దర్శించలేదు సో భగవాన్ రమణ మహర్షి చెప్పేవాడు తన స్వరూపం తెలుసుకున్నవాడు జగత్తును చూస్తే వాడికి జగత్తు యొక్క యథార్థత వాడికి అర్థమవుతుంది వాడిని జగత్తు మోసం చేయలేదు బంధించలేదు కానీ ఎవడైతే తన స్వరూపం తెలుసుకోకుండా జగత్తుకే చూస్తాడో వాడికి ఆ జగత్తు అది నామరూపాత్మకంగా భాషించి సత్యంగా భాష ఆ నామరూపాలే సత్యం ఉన్నట్లుగా వాణ్ణి బంధిస్తుంది అని చెప్తారు సో ఇనివే కమింగ్ టు ది పాయింట్ అత్యంత అగమ్యత్వా విదూషాం బాహ్య ప్రత్యయానుసారులకు ఈ ఆత్మస్వరూపము ఈ పరబ్రహ్మ సుతరాము తెలియకుండానే నిలిచిపోతుంది దూరాత్ దూరే తదిహాంతికే భాష్యకారులు ఇహా దేహే అంతికే సమీపేచ विदुषात्म सर्वांतरवाच्च आकाशसापी अंतरश्रुते इंके तत् अंतिके अज्ञा सुदूर होमेश्वर इ्ञा ज्ञाट विज्ञान विज्ञान गल वार इ అంటే ఇహ అన్నదాన్ని శంకర్లు రెండు రకాలుగా చెప్పారు ఇహ అంటే ఇక్కడ ఇక్కడ అంటే అక్కడ ఈ దేహము నందు అంతేకాదు చుట్టూ ఉన్న ప్రపంచమునందు ఇహ శబ్దానికి రెండూ కరెక్టే కదా ఎందుకంటే అసలు నిజానికి ఈ దేహాన్ని చుట్టూ ఉండే ప్రపంచం నుంచి విడదీయడం కూడా అజ్ఞానం చేతనే జరిగింది ఎందుకంటే చుట్టూ ఉండే ప్రపంచం నుంచి విడివడి ఈ దేహము ఎప్పుడూ లేదు ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎవర్ ఎవర్ ఎ పార్ట్ ఆఫ్ ది హోల్ ఇట్ ఈజ్ నెవర్ సెపరేట్ సో సెపరేషన్ గో సెగ్నెస్ట్ ది ఫ్యాక్ట్ మనం అలా గుర్తించాం మనం ఏమైనా తీసుకుంటామంటే యూ టేక్ యువర్ సెల్ఫ్ టు వే ఇండివిజువల్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది హోల్ విచ్ గో సెగ్నెస్ట్ ది ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ లైక్ వేవ్ టేకింగ్ ఇట్ సెల్ఫ్ టు వే ఇండివిజువల్ వేవ్ సెపరేట్ ఫ్రమ్ ది హోల్ ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్ వేవ్ సో మనం అలా తీసుకుంటాం సో యాజ్ ఫార్ అస్ యూ టేక్ ఇట్ వే దెన్ దెర్ ఈజ్ ఎ బాడీ అండ్ ఎ వరల్డ్ అంటే ఇహ కవర్స్ బోత్ ఇహ ఈ దేహం ఉన్నందుకు సమీపం అంటే దగ్గర ఎంత దగ్గర అంటే ఈ దేహంలో ఉంది అంత దగ్గర అంటే విదూషాం ఆత్మత్వాత్ ఇంకా అంతకంటే దగ్గర ఏదీ ఉండదు ఈ దేహంలో కూడా వస్త్రాల దగ్గర కానీ వస్త్రాల చర్మం దగ్గర చర్మం ఇంద్రియాల దగ్గర ఇంద్రియాల మనస్సు మనస్సు బుద్ధి బుద్ధి అహంకారం అహంవృత్తి అహంవృత్తి కూడా ఈ వీటన్నిటికీ మూలంలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే అది నియరెస్ట్ ఇంకా అంతకంటే నీర్ ఇంకేమీ లేదు సో అంత దగ్గర ఈ దేహంలో విదుషాం ఆత్మత్వా కాబట్టి మీరు ఆత్మరూపంగా ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకునవచ్చు దెన్ ఇహాంటి చుట్టూ ప్రపంచంలో ఎస్ సర్వాంతరత్వ చ అండ్ ఆల్సో యు కెన్ లుకేట్ ఇట్ దిస్ వే సర్వాంతరత్వాత్ సో అంతర్శ్రుతి అని ఒకటి ఉన్నది అంతర్శ్రుతి అంటే ఇది బృహదారంకంలో అంతర్యామి బ్రాహ్మణం నుంచి వచ్చింది దాన్ని అంతర్శ్రుతి అంటారు ఒక్క పదాన్ని పట్టుకుని దాని పేరు పెట్టేస్తారు అంతర్శ్రుతి అంటే అంతర్యామి బ్రాహ్మణం అంత అంతర్ అంతరం వస్తూ అంటే ప్రవేశ ప్రవిష్ట ఈ పదాలను ఆ వాక్యాలు సో ఆ శృతిగా పేరు అనమాట సో కేనోపనిషత్ అనే పేరు ఎక్కడి మొత్తం ఉపనిషత్తికి ఒక్క మాట కేన అనే మాటతో దాన్ని బట్టి ఆ పేరు వచ్చింది అలాగనమాట సో కేన శృతి అంటారు దాన్ని సో అంతరశ్రుతి అని అంతర్యామి బ్రాహ్మణం దాంట్లో ఎలా ప్రతిపాదిస్తారంటే సర్వాంతరం బ్రహ్మ అని ప్రతిపాదిస్తారు సర్వమునకు అంతరత్వా అని ఆకాశశ్యాపి అంటున్నారు ఇప్పుడు మీరు ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకోండి ఎనీథింగ్ యూ టేక్ దాని దా దాని యొక్క అంతరములో అంతరములో అంటే దాని యొక్క ఇన్నర్మోస్ట్గా పరబ్రహ్మయ్యే గలదు సర్వాంతరత్వ ఆకాశశాపి ఆయన ఆయన ఇంటి ఇచ్చారు కనుక వీరి సర్వాన్ని పంచభూతాల రిడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అంతర్యాప్ బ్రాహ్మణం ఆ పని చేస్తుంది సో అక్కడ ఏం చెప్తారంటే పృథివీ యు టేక్ పృథివీ వాట్ ఈజ్ పృథివీ ఇప్పుడు మీరు పృథ్వీని చూసేప్పుడు సూపర్ఫిషియల్గా చూడచ్చు లేకపోతే దాని అంతరాంతరాలలో చూడచ్చు మనిషి రాగద్వేషాలు గలవాడైతే సూపర్ఫిషియల్గా చూస్తాడు రాగద్వేషాలకు అతీతంగా ఎదిగిన వాడు అంతరాంతరాల్లో చూడగలుగుతాడు మీకు నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను అంటే ది ఐడియా ఈజ్ ది ఎగ్జాంపుల్ షుడ్ బి స్ట్రైకింగ్ డట్స్ ఆల్ ఇట్ షుడ్ కన్వే అ మెసేజ్ అందుకోసం దృష్టాంతం ఒకప్పుడు దృష్టాంతం commonplace example, it may sound silly also, doesn't matter, as long as it conveys, it serves the purpose. Now, if you have an office-goer, you will be able to meet them. They will be able to meet them, they will be able to meet them, they will be able to meet them. They will be able to meet them as sunrise. I will get up at sunrise. Do you understand them as sunrise? In which way he is interested in sunrise? His connection హీస్ కనెక్షన్ టు సన్ రైజ్ ఈజ్ ఓన్లీ దిస్ మచ్ అదేంటంటే ఆ టైంకి వాడు నిద్ర లేచి ఆఫీస్కి పోవాలి ఎందుకు ఆఫీస్కి వెళ్ళాలంటే ఏదో ఉద్యోగం చేసుకోవాలి వాడి జీవితాన్ని వాడికి అవసరం తప్పేం కదా ఐఎమ్ not saying that is wrong or any such thing. అంటే మీరంటే సన్యాసం తీసుకు కూర్చున్నారు మేము office వెళ్ళక్కర్లేదు అని డోంట్ లుకెట్ ఇట్ దట్ వే ఐఎం నాట్ సేయింగ్ ఆల్ దట్ ఇప్పుడు నేను కూడా ఐ గెట్ అప్ ఎట్ సన్ రైజ్ బికాస్ ఐ హ్యావ్ ఏ వర్క్ టు డూ విచ్ ఐ థాట్ ఎస్టర్డే నైట్ పడుకునే ముందు నేను ఏమనుకున్నాను రేపు పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత వర్క్ చేసుకుందాం అనుకున్నాం వర్క్ అంటే సంసారమే సంసారానికి సంబంధించిందే కాబట్టి సన్ రైజ్ అనేది ఇట్ ఇట్ ఈజ్ కనెక్టెడ్ విత్ మీ ఇన్ సో మచ్ యాజ్ దట్ ఐ హ్యావ్ సమ్ పర్పస్ టు బి సెర్వ్ లేకపోతే మనకి సన్కి సంబంధం ఏమిటి కొంతమందికి సూర్యుడితోటి ఏమీ సంబంధం ఉండదు చంద్రుడితో ఏమీ సంబంధం ఉంటుంది వాళ్ళకి సూర్య చంద్రులతో వాళ్ళకి సంబంధమే ఉండకుండా జీవించిస్తూ ఉంటాం సూర్యోజన అహంకో క్యాకరణ హె సన్ అవర్ ఇన్ దే డా హ్యావ్ ఎనీథింగ్ క్లూడ్ విత్ with సన్ అండ్ మూన్ ఎందుకంటే దే ఆర్ టూ బిజీ విత్ దయర్ లైఫ్ స్టైల్ అలాగా అలా ఉంటే మీకు దాని అంతరాంతరాల్లో ఉన్నటువంటి స్వరూపం మీకు తెలియదు పృథివీ అంటే పృథివీ అంటే ఉందండి మా హైదరాబాద్ పృథ్వీ మీదే ఉంది బహుశా దట్ వే హైట్ ఈస్ రిలవెంట్ మాకు రోడ్ల మీద కార్ల మీద నడుపుకుందుకు దట్ ఈస్ పృథ్వీ that is ఆల్ హీ తన హీ కానీ అలా చూస్తే మీకు దాంట్లో ఉండే అంతరం తెలియదు యూ యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దీస్ పెర్సనల్ ఐ లైక్స్ డిస్ లైక్స్ సిచ్యువేషన్ అంటే లైఫ్ని లైఫ్లో మన చిన్న పిక్చర్ ఉంటుంది స్మాల్ పిక్చర్ మీ మైండ్ సిండ్రోమ్ ఆ మీ మైండ్ సిండ్రోమ్ తోటి మీరు వస్తుతత్వాన్ని ఏం తెలుసుకోగలుగుతారు మీ మైండ్ సిండ్రోమ్ ఇంకా అతీతంగా మీరు నిలబడినప్పుడు వస్తుతత్వాన్ని తెలుసుకోగలుగుతారు ఇప్పుడు యూ లుక్ అట్ పృథివీ దేర్ ఈజ్ ఏ గ్లోరిన్ పృథివీ చాలా గొప్ప మహిమ ఒక విభూతి మీకు పృథ్వీ ఎందు భాషిస్తోంది అండ్ ఇప్పుడు ది క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు కన్ను ఉంది కన్ను తీసుకున్న కన్ను మళ్ళీ దృష్టాంతంలో దృష్టాంతం కన్నుంది కన్ను ఇట్ ఈజ్ ఎ గ్లోరీ ఎందుకంటే మనకి టెలిస్కోపులతోటి మైక్రోస్కోపులతో మీరు ఒకటి మైక్రోస్కోప్ తోటి బ్యాక్టీరియాలో దాని యొక్క స్వరూ దాని రూపంలో ఉండేటువంటి లోపలి ఫంక్షన్స్ని కూడా మీరు చక్కగా తెలుసుకోగలుగుతున్నారు టెలిస్కోప్ తోటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలన్నీ తెలుసుకోగలుగుతున్నారు టెలిస్కోప్ గొప్పది మైక్రోస్కోప్ గొప్పది కానీ మరో సంగతి మర్చిపోద్దు వాటికంటే గొప్పది కన్ను అవునండి కన్ను ఇట్ హ్యాజ్ ఏ గ్లోరీ బట్ ది క్వశ్చన్ ఇస్ ఇది తినోపనక్షత్రలో మనం చర్చ చేశాము ఈ కన్ను యొక్క గ్లోరీ ఇజ్ ఇట్ సెల్ఫ్ కంటైన్డ్ గ్లోరీ ఆర్ ఇస్ ఇట్ ది ఇట్ సమ్ అదర్ హయ్యర్ గ్లోరీ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఐ అనే ప్రశ్న చేసినప్పుడు ఐ ఇస్ నాట్ సెల్ఫ్ కంటెయిన్ సో చక్షుషస్ చక్షుఃనుక సో ది గ్లోరీ ఆఫ్ ది ఐ ట్రాన్సెన్స్ ది ఐ అది పాయింట్ కన్ను యొక్క మహిమ కంటికి అతీతంగా ఉంటుంది అదే ఆత్మచైతన్యం అలాగే పృథివీ ఉన్నది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు శంకర్లో ఆకాశ్యాపి చుట్టూ ఆకాశాన్ని చూడమన్నారు ఆకాశము స్పేస్ గురించి మీరు ఆలోచించండి నేను ఆలోచిస్తూ ఉంటా స్పేస్ గురించి స్పేస్ ఎంత ఎంత అద్భుతమైందంటే అది అది యూ జస్ట్ కాంటు ఇమాజిన్ మీరు ఆ కొలంబియా అనే ఫ్లైట్ అది అంతరిక్ష నౌక అది స్పేస్లో బ్రేకప్ అయిపోయింది అది బ్రేకప్ అయిపోయినప్పుడు అలాగ ఆ టీవీ స్క్రీన్ మీద అలాగ చూపిస్తూ అలా చూపిస్తూనే ఉన్నారు దాన్ని ఎంతసేపు చూపించారో తెలిసిన గంటన్నరసేపు అలా చూపించారు దాన్ని అది బ్రేకప్ అయిపోయిన క్షణం నుంచి ఇంకా ముక్కలన్నీ నేల పడిపోయి కనపడనంత వరకు గంట సేపు గంటన్నరసేపు అలా టీవీ మీద చూస్తూనే ఉన్నారు అందరూ చూశారు ప్రపంచం అంతా టీవీ మీద చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఏదో విమానం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నట్టుగా అలా అనిపిస్తుంది లేకపోతే అక్కడి నుంచి ఇటు వస్తున్నట్టుగా ఇది పడుతోంది కదా అవి మానం అక్కడికి వస్తున్నట్లు డూ నో వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్ దాని స్పీడ్ ఎంతంటే హండ్రెడ్ కిలోమీటర్స్ పెర్ అవర్ లక్షా ఎనభై వేల కిలోమీటర్స్ స్పీడ్లో వస్తుంది గంటకి అంటే వాట్ ఈజ్ ఆల్ దిస్ స్పేస్ మీకు టీవీ స్క్రీన్ మీద ఏదో విమానం దిగుతున్నట్టో లేకపోతే విమానం పడుతున్నట్టో ఏదో మొక్కలు విడిపోతున్నట్టు కనపడుతుంది a space and the it is so deep so vast and uh, the earth is like a a pebble in the ocean anta vishala maina space and the universe we are saying what is the universe lo the volume of this space is 99.9% అండ్ ఈ ఐలాండ్స్ లాగా ఉన్నాయి చూడండి సన్ను మూడు ఈ నక్షత్రాలు దీని వాల్యూము టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది యూనివర్స్లో పాయింట్ వన్ స్పేస్ ఈజ్ సో సో సో డీప్ అండ్ ఇట్ ఈజ్ సో వైడ్ సో బిగ్ ఇంకా అసలు పదాలు ఎడ్జెక్టివ్స్ ఏమి చాలా దట్ ఈజ్ వాట్ స్పేస్ ఈజ్ అండ్ ఆ స్పేస్ యొక్క గ్లోరీ ఇట్ అగైన్ ట్రాన్సెన్స్ ది స్పేస్ ద గ్లోరీ ఆఫ్ పృథివీ ట్రాన్సెన్స్ పృథివీ పృథివ్యాం అంతస్తిష్టం పృథివ్యాం యమయతి పృథివీ లోపల పృథివీ యొక్క మహిమ ఉన్నది ఈ మహిమ పృథివిది కాదు పృథివిదే అయితే ఇంక సమస్య కాదు పృథివీ యొక్క మహిమ పృథివిదే అయితే సమస్య కాదు పృథివీది కాదు ఈ మహిమ ఈ మహిమ ఏమిటంటే ఇంకొక తత్వం ఉన్నది అది పృథివీలో ఉండి పృథివిని నియంత్రిస్తో పృథివికి ఆ మహిమను కలిగించినది అండ్ సో మీరేం చేయాల్సి ఉంటుంది ఆ పృథివిని చూస్తూ పృథివి యొక్క మహిమను గుర్తించి తద్వారా ఈ మహిమకు మూలంలో ఉన్నటువంటి పరబ్రహ్మను మీరు గుర్తిస్తే సరిపడుతుంది సర్వాంతరత్వా అదే సాధు సంతులకి సంసారికి ఇంతే తేడా సంసారి ఈ పంచభూతాలు చూస్తూనే ఉంటాడు కానీ దాని అంతరమునుండే పరబ్రహ్మని వాడు ఎరగడు అదే సాధుసంతులు వాళ్ళు అవే పంచభూతాలను చూస్తూ ఉంటారు చూస్తూనే ఆ అంతర్యామి రూపంగా ఒక చెట్టుంది ద గ్లోరీ ఆఫ్ ది ఫస్ట్ హీ రికగ్నైజెస్ ది ట్రీస్ గ్లోరీ అండ్ దెన్ హీ నోస్ దట్ ది గ్లోరీ ఆఫ్ ది ట్రీ ట్రాన్సెన్స్ ది ట్రీ అండ్ సో దట్ వే దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ ట్రాన్సెండెంటల్ అంటే అది ఇలా కూర్చున్నోడు ఇలా ఇలా ఎదురుతాడనో అది అలా కాదు ట్రాన్సెండెంటల్ అంటే అయితే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుందనో అది కాదు ట్రాన్సెండెంటల్ అంటే లేకపోతే దెర్ ఈజ్ అ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్పెషల్ ట్రాన్స్ స్టేట్ వేర్ యూ ట్రాన్సెండ్ ఆల్ ది సరౌండింగ్స్ యు డూ దట్ ఇన్ స్లీ ఆల్సో యూ ట్రాన్సెండ్ ది సరౌండింగ్స్ ఇన్ స్లీ ఇఫ్ ఓన్లీ ది మూవీ ఈజ్ గుడ్ యూ ట్రాన్సెండ్ ది సరౌండింగ్స్ ఇన్ ది మూవీ థియేటర్ ఆల్సో నాకు తెలిసి మూవీ థియేటర్లో కుర్చీలో నల్లులు దిట్టంగా ఉండేవి మరి ఇప్పుడు ఏమేసిందో నాకు తెలియదు కానీ ఈ నల్లు కుట్టేస్తూ ఉండేవి అమలాపురంలో రెండు థియేటర్లు ఉండేవి ఆ థియేటర్లో కుర్చీ కుర్చీలో కూర్చుంటే నల్లులే నల్లు అంతా ట్రాపికల్ కంట్రీ వాట్ ఎవరి కానీ నల్లులు కుట్టే సంగతి ఇంటికి వచ్చాక ఆ దద్దులు చూసుకుంటే తెలిసింది అది పిక్చర్ బాగుంటాయి సో యూ ట్రాన్సెండ్ ది సరౌండింగ్స్ ఈవెన్ ఇన్ ఏ మూవీ థియేటర్ ఫస్ట్ క్లాస్ డ్రామా కనుక బాగున్నట్లయితే యూ ట్రాన్సెండ్ ది సరౌండింగ్స్ ఇన్ ది డ్రామా చల్లు కూర్చుని ఉనికిపోతూ డ్రామాలు చూస్తారు సో ట్రాన్సెండెంటల్ అంటే అదేదో సంథింగ్ ట్రాన్స్ అలాగే కాదు అలాగంటిదైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనిట్ ఐ డోంట్ నో అబౌట్ ఇట్ ఐ నో దిస్ ఈస్ ది ట్రాన్సెండింగ్ యూ ట్రాన్సెండ్ సో ది రహస్యం ఏంటంటే ఒక చోట మీరు ఒక మహిమను గుర్తించి ఆ మహిమ ఆ నామరూపాలకు అతీతంగా అతీతమైనది అని ఈ సత్యాన్ని గుర్తిస్తే మీకు సర్వత్రా కూడా ఆ పరబ్రహ్మనే దర్శిస్తాను కాబట్టి ఎదురుకుండగా ఒక వస్తువును చూసినప్పుడు కూడా కేవలం నామరూపాలనే మీరు చూసి అంతటితోటే సరిపెట్టుకుంటే రాగద్వేష రూపంగానే ఉంటుంది దాన్ని బాహ్యప్రత్యమంటారు ఎదురుకుండగా నామరూపాత్మక నామరూపాలతో ఎలాగూ ఉంటాయి నామరూపాలను ఆ నామరూపాలని ట్రాన్సెండ్ చేసి దాంట్లో ఉండే ఒక గ్లోరీని చూసి ఆ గ్లోరీ ఇట్ ఈజ్ యూనివర్సల్ ఇన్ ద గ్లోరీ ఈజ్ అ ట్రూలీ యూనివర్సల్ ఇట్ ఇట్ సీమ్స్ టు బీ ఫిక్స్డ్ దే బట్ ఇట్ ఈజ్ యూనివర్సల్ ది డైమెన్షన్ ఆఫ్ ది గ్లోరీ ఈజ్ యూనివర్సల్ ఆ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వత్రా కూడా నిరూపమైన అంటే రూపము లేనటువంటి రూప నామరూపాలకు అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని వాడు దర్శిస్తూనే ఉంటాడు లోపల పరబ్రహ్మే బయట పరబ్రహ్మే కాబట్టి అది హాంతికే చాలా దగ్గరగా ఉన్నది ఆకాశసా అంతరశ్రుతే ఆకాశం అంతరో యమయతి స్పేస్ స్పేస్ ఈజ్ నాట్ వైల్డ్ స్పేస్ ఈజ్ ఇట్ ఇట్ ఈజ్ ఎ భూత అస్తి భవతి భూతం ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ దట్ ఈజ్ స్పేస్ దాన్ని ఎలా వర్ణిస్తారు హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ space is something which is and uh, which makes everything else as easiness possible everything else is because space is so mere space tegeriki velle appudiki the glory it really crystallizes down to the level of easiness ade pruthivi deggeriki velle appudiki the glory ni meeru oka shakti rupanga agni undanukondi dani glory ni urakamga meer appreciate cheyagalugutaru దాని మహిమను మీరు కొంత కొంత ఇంద్రియ గోచరంగా ఉంటుంది ఆ స్పేస్ యొక్క మహిమని ఏ రకంగా ఇంద్రియగోచరం కాదు కదా స్పేస్ కాబట్టి ఇంద్రియాలతో ఎప్రిషియేట్ చేసేది కాదు దాని యొక్క మహిమ వెరీ వెరీ వెరీ సెటిల్ దట్ ఈజ్ ది సెటిల్నెస్ ఇంద్రియ గోచరం కాకపోవడమే సెటిల్నెస్ దట్ వే ఆఫ్ లుకింగ్ ఇట్ సెటిల్ సో ఆకాశస్య అంతః ఆకాశం అంతరో గ్రావిటేషన్ అండి గ్రావిటేషనల్ ఎనర్జీ దట్ ఈస్ వాట్ స్పేస్ అండ్ అన్ని ఎనర్జీస్ మనకి మెకానికల్ రేడియేషనల్ తర్వాత లేదంటే ఎనర్జీస్ ఉన్నాయి సౌండ్ ఎనర్జీ సో ఈ ఎనర్జీస్ అన్నిటికంటే కూడా చాలా మౌలికమైన ఎనర్జీ గ్రావిటేషనల్ ఎనర్జీ ఇవన్నీ పుట్టకముందు సృష్టికి పూర్వంలో గ్రావిటేషనల్ ఎనర్జీ మొట్టమొదటి ఆవిర్భవిస్తుంది అండ్ స్పేస్ ఈస్ యు కెనాట్ సెపరేట్ ది టూ స్పేస్ అండ్ గ్రావిటేషన్ దే దే ఆర్ వెరీ ఇంటర్ రిలేటెడ్ అంటే వెరీ సటిల్ కైండ్ ఆఫ్ ఎనర్జీ స్పేస్ ఈజ్ ఎ వెరీ సటిల్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అలాగనమాట కాబట్టి ఆకాశం అంతరోజమయ్యేది చూడండి జస్ట్ ఆకాశం ఒక్కటి చాలు ఈశ్వరుణ్ణి భావన చేయటం స్పేస్ దిస్ ఈజ్ హౌ ఐ లిక్విడేట్ ఇట్ ఆ కొలంబియా స్పేస్ షటిల్ గురించి చదువుతుంటే ఇట్ హ్యాస్ బ్రోకెన్ ఆప్ హీ సేస్ ఇట్ హ్యాస్ బ్రోకెన్ ఆప్ టూ హండ్రెడ్ థౌసండ్ కిలోమీటర్స్ అబౌ ది ఎర్త్ అంటాం 200000 kilometers away it, it broke up and it is coming and coming and coming and coming and it took a uh, 2 hours for it uh, to fall after it breaks up what a enta depth uh, undu chudandi space so space is something very special so avidhanga sarvantara akashasya ante shrutate mana maharshalu vallu ఈ లౌకికమైన విషయాల్లో అంటే చక్రం కనిపెట్టి ఆ చక్రానికి బగ్గీ కనిపెట్టి ఆ బగ్గీకి గుర్రాన్ని కనిపెట్టి ఆ గుర్రానికి నాడా కనిపెట్టి ఆ గుర్రంలో కూర్చుని ఇటు తిరిగి ఇలాంటి విషయాల్లో రోమన్సు గ్రీక్స్ మొదలైన కల్చర్స్ అన్నీ కూడా ఇటువంటి విషయాల్లో ఆ గుర్ర బగ్గీలని కన్వర్ట్ చేసి వాటితోటి శత్రు సైన్యాలను సంహారం చేసి ఇవన్నీ మహాభారతంలో అక్కడ మనవాళ్ళు ఉద్ధరించారనుకోండి బట్ మనవాళ్ళు ఈ ఇటువంటి వాటికంటే because ee the glory which transcends the thing daniyokka anveshanalo padipoyi sarvamunondhu ishwarannu darshinchatamu aneetondae new dimension of human life itself aa directionlo velipotho aa moharshu yokka darshanam anjathane vaallu cheppagaligaru akashasyaapi antarasruteh greek and roman philosophy greek and roman cultures gurinchi maatladatho greek culture roman culture antu untaru yes they are great cultures no doubt about it but uh, the culture raise uh, uh, entirely limited to the the physical and the social dimension of the human being human being physically he can become stronger and stronger more intelligent and then a uh, society they so the people come together and organize themselves as social groups and in the process they they become powerful social groups and uh, destroy weaker social groups and for the purpose gain power and all that spread their way of thinking all over the world and for the process discover new your methods of suppression this and that this is the culture kya badi baat hai this is the greek culture this is the roman culture some kind of a, a philosophy is also there but greek culture roman culture ante it roman culture yokka gopatanam ante the mediterranean sea అండ్ ఏడ్రియాటిక్ సి మొత్తం అవన్నీ ఆ సి రూట్స్ అన్నీ కూడా రోమ్ ఎంపైర్ కంట్రోల్ చేస్తూ ఉండేది దిస్ ఈజ్ ది రోమన్ కల్చర్ అంతే కదండి మేబీ ఫ్యూ అదర్ బెటర్ డైమెన్షన్స్ ఆర్ దేర్ ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ది కల్చర్ బట్ వాట్ ఐ మీన్ టు సే రోమన్ కల్చర్ ఇండియన్ కల్చర్ భేదాన్ని చూసినట్లయితే సో ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ద సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ద పొలిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ దెర్ ఈజ్ అ పొలిటికల్ ఆస్పెక్ట్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ ఇవన్నీ కూడా చాలా హైలీ రిఫైన్ చేసిన కల్చర్స్ అవి ఇన్ ఇండియా ఆల్సో ఇట్ హ్యాపెన్ బట్ ది ది డివైన్ యాస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ దట్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ ఓన్లీ ఇన్ హిందూ కల్చర్ అది రోమన్ కల్చర్లో ఎక్కడ ఎక్కడ రికగ్నైజ్ చేశారు ఎందుకంటే ది డివైన్ ఆస్పెక్ట్ మీరు రికగ్నైజ్ చేయలేదనుకోండి మనిషి యొక్క డివైన్ ఆస్పెక్ట్ అప్పుడు ఏమవుతుంది వీడు వీడి ఈ పొలిటికల్ సోషల్ అండ్ ఇండివిజువల్ గ్రోత్ గ్లోరీ ఎప్పుడైతే వచ్చిందో దట్ గ్లోరీ ఇట్ బికమ్స్ ఎ కబ్స్ టు అదర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వెర్ యాజ్ డివైన్ యాస్పెక్ట్ కనుక హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఇన్ అడిషన్ టు దీస్ ఆస్పెక్ట్స్ వీటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేయమని కాదు నెగ్లెక్ట్ అవ్వలేదు కూడా మన ఇండియన్ కల్చర్లో కూడా ఇవన్నీ కూడా గ్రోత్ వచ్చింది బట్ ఇన్ అడిషన్ టు దీస్ మోర్ దాన్ దీస్ ద డివైన్ యాస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ what is the specialty of the divine aspect of human culture man miranachu midilana aspects lo there is a suppression of less developed people politically ga socially ga bhaga grow ay nene edo kinda world philosophy gurincha edo maatladutunnan am i making any sense i hope so so ee political ga social ga bhaga develop aina cultures roman culture ivanni em chese they crucified a christ that is what they have done in the end Highly suppressive cultures, very intolerant. Whereas the divine aspect of the human being in the discoveries in the culture below, as Swami Vivekananda puts it, there is peace before and there is blessing behind and today. The divine aspect of the human being is not only divine aspect of the discoveries in the human being, when the divine aspect of the discoveries is not only one person, it is a good one. But in the human being, it is a good one. ఈ వ్యవహారం వెనక వాడే హృదయంలో ఏముంటుంది ఆశిస్తూ ఉంటుంది ఇంకేముంటుంది దెర్ ఈజ్ నో సప్రెషన్ దేర్ ఇస్ నో వైలెన్స్ దెర్ ఈజ్ ఓన్లీ పీస్ బిఫోర్ అండ్ బ్లెస్సింగ్ బిహైండ్ ద పర్సన్ టాక్స్ ఫేస్ ఈజ్ పీస్ఫుల్ ద టాక్ ఈజ్ పీస్ఫుల్ దట్ ఈజ్ పీస్ బిఫోర్ అండ్ దేర్ ఇస్ అ బ్లెస్సింగ్ బిహైండ్ ఆల్ దాట్ దిస్ ఈజ్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ దట్ ఈజ్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ కల్చర్ సో అంతర్శ్రుతే ఆ అంతరశ్రుతిలో ఇటు ఈ గ్లోరీని డి డి డిస్కవర్ చేసిన శృతిది అంతర్యామి బ్రాహ్మణం కనుక ఈ విధంగా యూ కెన్ సి ఈశ్వర ఆల్ అరౌండ్ యుపల కానీ బాహ్యము నుండి కానీ సో ఇహ అంతికే ఇట్ ఈస్ సో క్లోజ్ టు వన్ ఇఫ్ ఓన్లీ హీ కెన్ సి అని చెప్పి నేను నెక్స్ట్ వాక్యం పశ్యత్స్విహ ఇవ అన్నాం ఇహ పశ్యత్స చేతనావత్సూ ఇేతత్ నిహితం స్థితం అది ఇహ అంటే ఈ దేహమునందు ఈ లోకములో కూడా ఉంది ఎవళ్లలో ఉంది పశు ఇహ మళ్ళీ వచ్చింది ఇహైవ నిహితం ఇదికోసం స్వర్గానికి వెళ్ళక్కర్లేదు కైలాసానికి వెళ్ళక్కర్లేదు వైకుంఠానికి వెళ్ళక్కర్లేదు ఇహైవ ఇక్కడే ఉందా అది దాచిపెట్టబడి ఉంది నిహితం అంటే దాచిపెట్టేవాని ఈ నిహిత శబ్దాన్ని దాచిపెట్టడం అనే అర్థంలో పడతారు సో ఇహైవ నిహితం గుహాయాము ఈ హృదయ గుహలో ఇక్కడ ఈ దేహంలోనే దాగి ఉన్నది దాచిపెట్టబడి ఉన్నది అయితే ఎవళ్ళ ఎవళ్ళకి తెలుస్తుందంటే పశ్చు ఉందనే సంగతి తెలియాలంటే చూసిన వాడు అయి ఉండాలి ఇప్పుడు ఆ గదిలో ఏదో ఉందని చెప్పాడంటే ఎవడు చూసి ఉంటే చెప్పాలి కానీ అయితే హీఎన్సే అయిపోతుంది మన సమాజంలో హీయర్సే నడిచిపోతూ ఉంటుంది అంతా హీఎన్సేనే కర్ణాకర్నే ఎవడు వెరిఫై చేసింది కాదు పెట్టింది కాదు అంతా కర్ణాకర్ని నడిపించేస్తూ ఉంటారు సో అంత అంతా రోమర్ వ్యవహారమే రోమర్ పెరేడ్స్ అస్ ట్రూత్ ఎనీవే సో పశ్యత్ పశ్యత్స అంటే చూసి వాళ్ళలో ఉంది అంటే చూ చూడగలుగుతారు వాళ్ళని శంకరులు పశ్యత్స అంటే అందరూ చూస్తారు కదా చూడని అందరు కళ్ళు ఉన్న చూస్తారు సో గుడ్డివాడు అన్నవాడు కూడా వాడు చెవితో చూస్తాడు చెవితోటి శబ్దాన్ని గ్రహిస్తాడు అది ఒక రకమైన దర్శనమే అదే అలా కాదు చేతనావత్సు చేతన అంటే వివేకము వివేకము గలవారి ఎందు ఆ వివేకం చేయగలిగి ఉండాలి వాడు వాడు నామరూపాల నుండి